ఐదు వందల ముప్పై తొమ్మిదవసారి విరువారనేటి వింతేల శ్రీరమణుని కృపసిద్ధముగాక ఎక్కడి పాపము ఎక్కడి పుణ్యము దక్కిన శ్రీపతిదాసునికి పక్కన లోహము పరుషము దాకిన అంతా హేమమే ఏది హీనము ఏది అధికము పాదుగనడు ప్రపన్నునికి మేధినీషుడు ఏ మెలుత పెండ్లాడిన సాధించేలిక సాదా ఏడై నిందలిక ఏడ సంస్థుతులు జాడల శ్రీవైష్ణమునికి ఈడనే శ్రీవేంకటేశుడు ఆత్మయట ఈడులే నియతడు ये कुड़े कादा